హరి ఓ శ్రీ గురువ్యా నమ బ్రహ్మానందం పరమసుపదం కేలం గగనసదృశం సద్గుర నమో నమో నమ్మా సి మహా నమోగిలవరచ ప్రజ్ఞా సరీకమ్యస్మదాపర్యంత సాయిరామండి గురుగా వినిపిస్తుంది అండి గురుగా వెళ్తున్నావు మీది ఫ్రీస్ అయినట్టు కనిపిస్తుంది నాకు నిత్యో సాయి రార్వికల్పో నిరంజన చదవమంటారండి ఆత్మబోధ చేయడు సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణముల ఆత్మస్వరూపుడనుగా నేను నిర్గుణ ర తమో గుణములను స్వరూపమును తెలియగోరి పొందగోరి తెలియలేని పొందలేని వ్యవస్థయే తన తమ భేదంతో తనను తాను ఎప్పుడైతే గుర్తించలేదో తనకు అన్యమైనటువంటి దానిని గుర్తించడం మే తనను తాను గుర్తించగలిగిన వాడు ఏం చేశాడు తాను తానుగా ఒక తనను తాను ఎప్పుడైతే గుర్తించటం అప్పుడే తనకు అన్యమైనటువంటి దాన్ని గుర్తిస్తాడు ఇది గుర్తుపెట్టుకో